అందరికి ప్రైజ్ ప్రార్థనతో ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడా మా ఉన్నతుడ సర్వాధికారి అయిన దేవ సర్వశక్తి మంతుడా మా ప్రియ పరలోక తండ్రి పరిశుద్ధుడా నీ నామానికి ప్రభ వందనాలు సూత్ర స్తోత్రాల నాయన ప్రభ నీకే వందనాలు సాయంకాల సమయంలో ప్రభ నీ పాదపీఠం దగ్గర మొరపెడుతున్నాం తండ్రి మీరు ఇచ్చిన ప్రభా ఈ ఆధిక్యతను బట్టి నీకు వందనాలు ప్రభా పరిశుద్ధుడా నీకే స్తోతి స్తోత్రాలు నాయన ఈ తండ్రి దినం కూడా ప్రభా ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మాతో కూడా మీరు ఉండండి వేసు ప్రభ నీ ఆత్మ నడిపింపదాయిచ్చే నీ పరిశుధాత్మ కుమరించండి వేసు ప్రభ నీకే వందనాలయ్యా సర్వశక్తి కలిగిన మా తండ్రి సర్వాధికారి దేవా నీకే వందనాలైన కృపగా నీకే స్తోత్రం ప్రభ మీకు కృప కొరకై బంధనాలు చెల్లిస్తున్నా తండ్రి తండ్రి మీకే వందనాలు నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ఆత్మలు నడిపింపదాయి చేయండి ప్రభా పరిస్థితుల నీకే స్తోత్రాలు నాయన పాఠం ద్వారా ప్రభా మీరు పొందండి నాయన ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించండి జాయిన్ కావాల్సిన వాళ్ళని త్వరగా జాయిన్ అయ్యేట కృప దయ వినగల హృదయం ప్రభా గ్రహి వినగల గ్రహించగల హృదయాన్ని దయచేయండి ప్రభా ఏసానికి వందనాలు అయినా వాక్యానుసారంగా ప్రభా అ జీవించడం కృపదా ఇచ్చేయండి నెవరు తండ్రిని వాక్యము అనుదినము నెవరు వేసుకునే కృపదా ఇచ్చేయండి పరిశుద్ధడానికి వందనాలు ప్రభా అంత్య దినాల్లో ఉన్నాం మీరు ఆకడ సమీప్ర ప్రభా ప్రతి ఒక్కరు కూడా మీరు ఆకడకు సిద్ధపరచండి ఏసయానికి వందనాలు తండ్రి దినమంతా కూడా ప్రభా నీ కృపలు మమ్మల్ని నీకు వందనాలు నాయన స్థుతుల పరిశుద్ధడానికి ఏ వందనాలు అనారోగ్యంతో ప్రతి ఒక్కరిని కూడా ప్రభాను తీసుకువస్థపరిచండి పరిశుద్ధడానికి ఏ వందనాలు తండ్రి ఆరాధన అంతట్లో మీకు మహిమకరంగా జరిపించమని మీ ఆత్మ నడుపుదలు దయచేయమని ఏసే పరిశుద్ధంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మాయి థ్యాంక్ యూ సిస్టర్ పాటూ ఒక చిన్న పాట పాడుకుందాము కుతూహల మార్ట మే నయే సుని సన్నిధిలో కుతూహల మార్భాట మే నయే సుని సన్నిధిలో ఆనందమానందే నయే సుని సన్నిధిలో ఆనంద సన్నిధిలో కుతూహల మార్భాటమే నా సన్నిధిలో పాపమంత పోయెను రోగమంత తొలగెను ఏ సు నిరక్తములో క్రీస్తునందు జీవితం కృపద్వార రక్షణ పరిశోధాత్మునిలో పాపమంత పోయెను రోగమంత తొలగెను ఈ సునిరక్తములో స్తున్ను జీవితం కృపద్వారక్ష పరిశోధాత్మునిలో కుతూహల మాట మే నయే సున్ని సన్నిధిలోర్భాటే నయే సున్నిసన్ని దేవాది దేవుడు ప్రతిరోజు వినిపించే దేవాలయం నేనే ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమద్భుతమే దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే ఆత్మలోన దేవుడు గుర్తించి నన్ను అద్భుతమద్భుతమే కుతూహల మార్భాటమే నాయసుని సన్నిధిలో కుతూహల మార్భాటమే నాయసుని సన్నిధిలో శక్తినిచ్చుయేసు జీవమిచ్చుయేసు జయంపై జయమిచ్చును ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము శక్తినిచ్చుయేసు జీవమిచ్చుయేసు జయంపై జయమిచ్చును ూడి హోసన్న పాడి పూరంత చాటిదమో కుతూహల మార్భాట మే నయే సుని సన్నిధిలోతూహల మార్భాట మే నయే సున్ని సన్నిధిలోనితో పరిశోధులతో ఏర క్షణములోనే రూపాంతరము పొంది మహిమలో ప్రవేశించడం బూరధ్వనితో పరిశుద్ధులతో ఏ సూరానైయుండే ఒక్క క్షణములోనే రూర్భాటమే నాయసుని సన్నిధిలో కుతూహల మార్భాటమే యేని సన్నిధిలో ఆనందమానందే నయే సుని సన్నిధిలో ఆనందమానందే నయే సుని సన్నిధిలో కుతూహల మార్ట మే నయే ప్రే చేసుకుని వాక్యంతున్నాను తీస్తుతి స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ కృపా కణికరంగ దేవా మహోన్నతుల గొప్ప దేవ సభ శక్తివంతుడు భూమి ఆకాశం సూచించిన గొప్ప దేవా ఆత్మ సవీకరణ గొప్ప దేవ మాత్రం మాట్లాడే గొప్ప దేవ మీకు నామిన వేలాది వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం నాకుంది కేసీఆర్ ఇచ్చిన సమయాన్ని బట్టి లెక్కలు ఏలాది వందరాలి ప్రభాతండి కేసీఆర్ ప్రభాతం కేబిపీఎం గ్రూప్ లో ఆన్లైన్ పేలు వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం నేర్చుకోవడం బిడ్డను జ్ఞాపకం నేర్చుకోని ప్రభాతండి మళ్ళీ ఈ పరిస్థితుల్లో ప్రభావతం వాళ్ళు సాయం చేసి ప్రభాతం సామాలు పెంచండి ప్రభాతం వాక్యాన్ని ప్రభావం జ్ఞానిస్తు సామాను పెంచండి మా సొంత జ్ఞానాన్ని పొట్టి పారేసి ప్రభా మీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని నడిపించండి ప్రభాతం మరి మాలు ప్రభాతం మార్పుల జీవితాన్ని మాకు అనుగ్రహించమని మీరేమైనా ప్రార్థిస్తు ఏ సుక్రీస్తున్నాము నా ప్రార్థిస్తున్నాను నా తండ్రి అవును ఈరోజు వాక్యం నేను ప్రావోబ్స్ ఫోర్త్ చాప్టర్ ప్రావోబ్స్ ఫోర్త్ చాప్టర్ ట్వంటీ వర్స్ నుంచి చదువుకున్నాము ఓకే నా కుమారుడా నా మాటలను ఆలకింపును నా వాక్యములను నా వాక్యములకు నీ చెవి యొము అయితే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈరోజు నా కుమారుడ నా కుమారుడైనా నా కుమార్తె అందులోని దేవుడు మనకు మాట్లాడు నాకు మారుడ నా మాటలను ఆలకింపు నా వాక్యములకు నీ చెవి యుగము అయితే దేవుడు మనకి స్పష్టంగా మాట్లాడుతున్నాం మనము దేవుని వాక్యానికి ఆత్మనేతాలు తెలువబడాలి మనవి ఆత్మ చెవులు విప్పబడాలన్నమాట అప్పుడే మనము దేవుని స్వరము వినగలుగుతాము దేవుని మాటలను వినగలుగుతాం అందుకే దేవుడు నా వాక్యములకు నీ చెవి యుగము అని చెప్తున్నా అనమాట అయితే శరీరకంగా మనకి చెవులు ఉన్నాయి కండ్లు ఉన్నాయి అన్ని సెన్స్ ఆర్గన్స్ అన్ని ఉన్నాయి కానీ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే అవన్నీ ఉన్నా కూడా చోటి వాళ్ళగా చోటి వాళ్ళలాగా ఉండిపోతున్నారు కానీ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు నా వాక్యములకు నీ చెవి అని చెప్పి చెప్తున్నాడు అంటే మనం ధ్యానించడం అనమాట మనం వాక్యాన్ని ధ్యానించుకోవాలన్నమాట దేవుడు చెప్పిన వాక్యాన్ని మనము దాని ప్రకారం నడుచుకోవాలని దేవుడు మనతో ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు అయితే దేవుడు ఇందు చెప్తున్నాడు నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోని నీ హృదయం అందు వాటిని భద్రము చేసుకును చూడండి మనము కళ్ళు నీ కన్నుల ఎదుట నుండి మనం ఏదైతే చూసినమో మనం చదివిన వాక్యాన్ని మన హృదయలో భద్రపరచుకున్నప్పుడు నీ చెవితో విన్నప్పుడు నీ ఆత్మ చెవిబడయి అది వినిపించినప్పుడు దేవుడి శుభార్త నీకు వినిపించినప్పుడు ఏమవుతుందంటే మనము దాన్ని ధ్యానిస్తా ఉంటాం అయితే ఏమవుతుంది నీ కన్నుల నుండి మన ఆత్మ నేత్రాల నుండి అది తొలగిపోకుండా వాటిని తొలగిపోకుండా మన హృదయంలో వాటిని భద్రపరచుకోమంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే మన ఆత్మ ఆత్మచలు ఇవ్వబడినప్పుడు ఆత్మ నేతలు విప్పవబడినప్పుడు దేవుడు మనకి తెలిపిస్తారు అన్ని మనం ఏం చేస్తున్నాం అన్నది మనం ఏ విధంగా నడుచుకుంటున్నాం అని తెలి అప్పుడు నువ్వు ఏం చేస్తున్నప్పుడు నీ నీ విధంలో వాటిని మనం భద్రపరచుకోవాలన్నమాట ఎందుకంటే రాబోయే రోజులలో మనకి మనకి చాలా ప్రాబ్లమ్స్ అరాజ్ సమయం వస్తుంది ఇప్పుడు మనకి ఇప్పుడే చూస్తుంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే లోకంలో ఎన్వారన్మెంట్ గా చూసుకుంటే మొత్తము ఒక ప్రకృతి విధంగా చూసుకుంటే కూడా ఎన్నో సిచ్యువేషన్స్ ఎన్నో హ్యాబర్క్స్ అవుతూనే ఉన్నాయి మన దాంట్లో ఎంతో మంది ఆ భూకంపాలు వచ్చి కానీ గొడవలు అవి కానీ ఫ్రాడ్స్ అయ్యి ఇంకా ఎన్నో విధాలుగా చనిపోతా ఉన్నారు మనం మనం చూస్తూ ఉంటాం ప్రతిరోజు వింటానన్నాం ఎంతో మంది చనిపోతూనే ఉన్నారు అంటే దేవుడు రాకుండా ఎంత ఉంది అంటే దేవుడు ముందే వాక్యం హెచ్చరించిన మనకి మ్యాథ్యూ ఛాప్టర్లు ఎన్నో దగ్గర దేవుడు చెప్పిందనే దానికి నేను నేను వస్తాను తిరిగి వస్తానని చెప్పినప్పుడు అంటే ఆయన వచ్చే ముందు ఏ విధంగా ఉంటుందన్నది మనం గ్రహించినాం అయితే దేవుడు అంటూ మనకి దాని వాక్యాన్ని విద్యలో భద్రపంచుకోమంటున్నాం అప్పుడే కానీ మనము దేవుణ్ణి స్థిరంగా ఉండాలి అనమాట ఇంకోటి దేవుడు అధ్యాయంలో దొరికిన వారికి అవి జీవమును అంటే ఏంది దేవుని వాక్యము మనము ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం పొందుకున్నాం అంటే వాక్యం మనకి దేవుడు చాలా గొప్ప థింగ్ లోకంలో అందకన్నా గొప్ప తిండి ఏంటిది వాక్యం మనలో ఉండడమే అందరం చాలా మంది అనుకుంటారు కదా ఆస్తిలు ఇంకా లేకున్నా స్టేటస్ ని బట్టి వాటిని వీటిని పట్టుకొని అదే గొప్ప అనుకుంటాం కానీ దేవుడు ఏమంటున్నాడు ఏదైతే వాక్యం మనకు దొరికిందో అది అందరికీ దొరిక ఎంతో మంది వాక్యం తెలియకుండా ఉన్నారు మనకి దొరికింది మన మనం ఏం చేస్తున్నాం ఎంతవరకు మనం ఉదయన పెట్టుకొని దాని ప్రక్కన అని ఈ రోజు దేవుడు మనతో స్పష్టంగా అంటే క్లియర్ గా మాట్లాడుతున్నాడు స్పష్ట తీయాలి మనతో సో దేవుడు ఏమని చెప్తుంది ఇక్కడ మనకి దొరికిన దొరికిన వారికి ఈ వాక్యం దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఈ అయితే ఈ వాక్యం ఎప్పుడు మనలో ఉంటుందో అప్పుడే మనము ఊరిని పూర్ణ ఆరోగ్యవంతులమే ఉంటామన్నట పూర్తి ఆరోగ్యం కలిగి మనము ఉండగలుగుతాం ఆ వాక్యాన్ని ఎందుకంటే ఆ వాక్యం అనేది జీవం మనలో మరి శరీరకంగా వాళ్ళు ఎంతో ఇప్పుడు కూర్చుంచిపోయి ఉంటాం కానీ ఆ వాక్యం ఉన్నప్పుడు జీవం కలిగి ఉంటాం మనం ఇప్పుడు ఎంతో మంది వాక్యం తెలియకుండా వాళ్ళందరూ జీవంతో లేదు వాళ్ళు శరీరకంగా ఉన్నారే కానీ జీవం కలిగి లేనే లేదు అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నారు మనం ఏ విధంగా కృంగిపోయినా చాలా మంది మనము కృంగిపోతా ఉంటాం కొన్ని కొన్ని విషయాల్లో లోక లోకరీతిగా చూసుకుంటే కనుక శరీరకంగా మనం కృంగిపోతా ఉంటాం అదే ఆ వాక్యం మనలో ఉంటే కనుక దేవుడు చెప్తున్నాం మనకి నీకు వాక్యం అన్నది నీకు జీవం జీవదన జీవధారమే ఉన్నది అని చెప్తున్నాడు ఆ దొరికిన ప్రతి వారం మన సేవకుల మన మనమే మనలో ప్రతిరోజు ఆ వాక్యం మనం జీవం కలిగి జీవిస్తున్నాం మనం జీవం కలిగి ఉండి ఇతరులకు కూడా ఇస్తున్నామా మనం ఎంతవరకు మనము దాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాం అంటే మనం ఉండగలుగుతున్నాం దా మన శక్తి ఉన్నది వాక్యం ఒకవేళ వాక్యం తెలియకపోతే ఆ వాక్యం మనం ఎట్లా జీవం కలిగి ఉండేవాళ్ళం మనం అసలు చూడండి దేవుడు మనకి ఈ వాక్యం నుంచి ఎంతో ఎంతో అంటే ఎంతో బ్లెస్ చేస్తుంది దేవుడు మనకి వాక్యాన్ని బట్టి మనం ఆడించాలి వాక్యాన్ని బట్టి మనం ఎంతో అంటే ఎవ్రీథింగ్ వీ కెన్ ఫర్గేడ్ బై రీడింగ్ ద బైబుల్ జీవమే జీవం కోసమే అందరూ అల్లాడుతూ ఉంటాం జీవం అనేది చాలా ముఖ్యం ఉన్నది అంటే అది ఎక్కడుంది మళ్ళీ వాక్యంలోనే ఉంది అనమాట ఆ వాక్యం మన రుద్ధిలో భద్రపలుచుకున్నప్పుడే మనం జీవం కలిగి ఉంటాం మన దేవుడు స్పష్టంగా మనతో ఈ రోజు మాట్లాడుతున్నాం మనం అయితే ఇంకోటి ఇరవై ట్వంటీ థర్డ్ వర్స్ లో చూసుకుంటే ఇరవై మూడో వచనంలో మీ హృదయంలో నుండి జీవాధారులు బలు కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా మీ హృదయమును భద్రముగా కాపాడుకును ఇప్పుడు చూడండి వాక్యము అంటే ఇక్కడ ఇంగ్లీష్ లో ఏమంటుందంటే ఇక్కడ వాట్ ఇస్ ద మీనింగ్ అంటే వీ షుడ్ బీ కేర్ఫుల్ హౌ విల్ థింక్ అవర్ లైఫ్ ఈజ్ షేప్డ్ బై అవర్ థాట్స్ అంటే మన మన ఆలోచనలను బట్టి మన హృదయంలో జరిగే విషయాలు ఈ విధానాన్ని బట్టి మనము నడుచుకుంటాం ఎక్కువ నీ హృదయంలో నుండి జీవాధారులు బయలుదేరును అప్పుడు వాక్యం ఉన్నప్పుడు మన హృదయం నుంచి మన హృదయం నుంచి ప్రతిదీ కూడా ఎట్లుంటే జీవాధారులు బయలుదేరు అనమాట అంటే మనం మాట్లాడేది మన థాట్స్ అన్ని మన మనలోంచి బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రమ కాపాడుకోను అంటుంది మనం మాట్లాడేది మనం నడుచుకునేది మనం తీసుకున్న డెసిషను అన్ని మన హృదయం మీదనే హాజరాబాద్ ఉంటాయి అంటే మన హృదయం ఏ విధంగా పెట్టుకోవాలని జీవన మాట చాలా మంది ఈ లోకాల్లో ఏం చేస్తారంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ మనకి చాలా మంది ఫస్ట్ ఏమంటారంటే సిచ్యువేషన్ బట్టి లైఫ్ పోతుంది అని అనుకుంటారు సిచ్యువేషన్ బట్టి లైఫ్ అట్లా జరిగిపోతుంది కొంతమంది బిలీఫ్ కొంతమంది ఏమనుకుంటారంటే ఏది నమ్మినా ఏది జరిగి ఏది జరిగినా సిన్సర్గా ఉంటే జాలులే ఏది నమ్ముతుంది ఏ ముందులే అని అనుకుంటారు కొంతమంది కొంతమంది ఏమో సిచువేషన్స్ మీద ఆధారపడతారు సిచ్యువేషన్ బట్టి మనది లైవ్ పోతుంది అని అనుకుంటారు మనం సిచ్యువేషన్ బట్టి మనము నడుచుకోవాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది కానీ ఇక్కడ దేవుడు మనకు స్పష్టంగా అంటున్నాడు ఇక్కడ మనము వాక్యాన్ని వాక్యాన్ని అనుసారం వాక్యానుసారంగానే పోవాలని దేవుడు మాట్లాడుతున్నారు అంటే మనం దేన్ని బిలీవ్ చేస్తుంది మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దేవుని వాక్యాన్ని నమ్మినప్పుడు ఆ వాక్యాన్ని మళ్ళీ మనము ఇతరులకు పంచుతున్నామా లేదా మన నమ్మకం అన్న నమ్మకం అన్న బైబుల్ మీద ఎంతవరకు కరెక్ట్ అన్నది లేదా వాక్యం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు నువ్వు నమ్ముతున్నావు అన్నది దేవుడు మాట్లాడుతుంది ఈ వర్స్ లో ట్వంటీ థర్డ్ వర్స్ లో నీ హృదయంలో నుండి జీవాధారాలు బాల్యూదేరును అంటుంది కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా హృదయం అంటే మనం భద్రంగా కాపాడుకోవాలన్నమాట ముఖ్యంగా హృదయంలో ఏ నమ్ముతున్నావు చాలా ఇప్పుడు నమ్ముకుంటారు సిచ్యువేషన్ బట్టి నమ్ముకుంటారు కానీ ఆ యాక్చువల్గా దేవుడు దేవుడమంటున్నాడు చాలా మంది బిలీవ్ చేస్తారు కానీ వాళ్ళు బిలీవ్ చేసి ఇల్లు చేసినంత వరకే ఉంటది కానీ సిచ్యువేషన్ బట్టి మళ్ళీ నడుచుకు నడుచుకుంటా ఉంటుంది అది మరి రియల్ గా కరెక్ట్నా కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి దేవుడు మాట్లాడుతున్నాం అంటుంది మనము స్ట్రాంగ్ నమ్మినప్పుడు దేవుని వాక్యాన్ని మనం నమ్మినప్పుడు మరి అది దాని ప్రకారం నడుచుకోవాలి కదా మళ్ళీ మనము దాని ప్రక్క నడుచుకోకుండా నువ్వు మళ్ళీ మీది మీ సిచువేషన్ మీద ఆధారపడితే అది ఎక్కడ కూడా కరెక్ట్ సిచ్యువేషన్ ఇప్పుడు నాది లేదు నేను ప్రాబ్లం నా సిచువేషన్ ఇప్పుడు సువార్త చెప్పడానికి లేదు నా సిచువేషన్ ఇప్పుడు నేను హెల్ప్ చేయడానికి లేదు అట్ల సిచ్యువేషన్ ఇట్లా సిచ్యువేషన్ ఉందని చెప్పి చాలా మంది అనుకొని దాని మీద డిపెండ్ అయి కానీ దేవుడు వాక్య వాక్యం మీద నీ హృదయంలో వాక్యం ఉంటే నీ వాక్యం ద్వారా నువ్వు నడుచుకుంటావు ఆ విషయమే దేవుడి ఈ మనతో మాట్లాడుతున్నాడు మన ప్రతి విషయంలో కూడా కరెక్ట్ గా హృదయంలో దేవుడు మనతో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు అది గ్రహించుకోవాలి అప్పుడే అందుకే మన చెవులను మన కనులను ఆత్మీయంగా తెచ్చిపెట్టినప్పుడే దేవుడు స్వరంగా మనకి వినిపిస్తుంది అప్పుడే వాక్యం అనేది అర్థమవుతుంది అప్పుడు ఆ వాక్యం అనేది మన హృదయంలో ఉండిపోతుంది అప్పుడు ఆ వాక్యాన్ని బట్టి మనం నడుచుకోగలుగుతాం అనమాట ఇంకోసారి ఇంకోటి ఇంకో ఇంకో దగ్గర ఇక ఇదే వస్తుంది లేటెడ్ గా నేను రెఫర్ చేస్తాను ఇక్కడ నాకు చూడండి మనము మన ఎందుకని మనం వాక్యాన్ని వాక్యం నమ్మాలి ఎందుకు నమ్మాలి ఎందుకు మనము దేవుడు ఎందుకు ఎందుకు చో మన ఆత్మీ మన ఆత్మీయ చోడని దీపం అంటే అవన్నిట్లో జాగ్రత్తగా మనము వృద్ధలను దాచుకోమని చెప్తున్నా ఎందుకు అనంటే మన మన నమ్మకమే మన మన లైఫ్ ని బిల్డ్ చేస్తుంది కదా ఇప్పుడు నువ్వు ఏది నమ్మితే దాని మీదనే లైఫ్ బిల్డ్ అయ్యి ఉంటుంది నువ్వు దాని ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఇప్పుడు ఉన్న తెలియని వాళ్ళు దేవుని కోసం తెలియని వాళ్ళని మనం అన్యుల్నే విలుస్తుంటాం చాలా మంది కానీ మనం క్రైస్తలంగా ఉండి కూడా చాలా మంది అన్యుల్లాగే ఉంటారు అది కూడా ఒక పెద్ద ఇష్యూగా అయిపోయింది మన అంటే దేవుని నామానికి అవమానంగా జరిగిపోతా ఉన్నట్లా ప్రచయిస్తా ఉన్నారు అయితే నువ్వు ఏదైతే నమ్ముతావో నీ లైఫ్ దాని మీదనే అందుకే మనం ఏదైతే థింక్ చేస్తామన్నది దాని మీద చాలా జాగ్రత్తగా కలిగి ఉన్నాడా దేవుడు అదే అంటున్నా నీరు ఉద్యోగం నుంచే వస్తే ప్రతిదీ కాబట్టి దాని విషయమై నువ్వు చాలా జాగ్రత్తగా థింక్ చేయమని చెప్తున్నాడు అది జీవాధారలైగా వస్తుందా మాటలు లేకపోతే నీ ఇతరులను హింస ఇట్లా ఏ విధంగా ఉండి నీ చేసే ప్ర నీళ్ళు ప్రతి విషయంలో కూడా నీ హృదయం ఏ విధంగా ఉన్నదా నువ్వు ఏమైతే బిల్డ్ ఏదైతే నమ్ముతున్నావు నీ హృదయం స్ట్రాంగ్ గా నీ లైఫ్ అనేది బిల్డ్ అయ్యి ఉంటుంది నువ్వు సిచ్యువేషన్ బట్టి పోతున్నావా లేకపోతే నీ బట్టి పోతున్నావా దేవుని ఆధారపడి పోతున్నావా దేవుడు మాట్లాడుతున్నావు నీ నమ్మకాన్ని బట్టే నీ బిహేవియర్ కూడా ఉంటది ఏ ఏం లే నమ్మడమే ఉంది అంతే సిచువేషన్ బట్టి మనం వెళ్ళిపోవాల అని కొంతమంది అనుకోని ఏం చేశారంటే లైఫ్ అంతా వాళ్ళు ఆ విధంగా ఒక విశారణ అయిపోతా ఉంటుంది ఇది ప్రాబోబ్స్ ట్వంటీ నైన్ ఎయిట్ చూడండి ప్రాబబ్స్ ట్వంటీ నైన్ లో కూడా దేవుడు ఏమార్ మళ్ళీ వస్తుంది ఎయిటీన్త్ ప్రాబబ్స్ ట్వంటీ నైన్ ఎయిటీన్త్ వర్స్ ఎయిటీన్త్ వర్స్ లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రము అనుసరించి వాడు ధన్యుడు ఇప్పుడు చూసిందిగా దేవుడు దేవుని మీద భక్తు లేని వాడు దేవక్తి లేని జనులు కట్ట కట్టులేక తిరుగుదురు అంటే దైవ భక్తి దేవుని మనము నమ్మకం లేకుండా ఉంటే కనుక మనము ఆయన మీద భయం లేకుండా ఉంటే ఎట్లుంటామంటే వాళ్ళకి వాళ్ళకి అంటే వాళ్ళ దేవుడి పెరిష్ అనమాట అంటే వాళ్ళు ఉండలే అనమాట ఈ లోకల్ల జీవించలేరనమాట జీవం కలిగి ఉండాలన్నమాట వాళ్ళు చనిపోయిన వాటితోనే సమానం అనమాట ధర్మశాస్త్రము అనుసరించి వాడు ధన్యుడు ఎవరైతే దేవుని నమ్మి ఆయన వాక్యానుసారం నడుచుకుంటామో వాళ్ళు మాత్రమే ధన్యులు చెప్తుంది దేవుడు విల్ బీ హ్యాపీ అంటే చెప్పండి ఇప్పుడు హృదయం నుంచి వచ్చిన ప్రతి మాట మనము ప్రతిదీ కూడా ఎంతో జాగ్రత్తగా వాళ్ళకి జాగ్రత్తగా థింక్ చేయడం మన లైఫ్ బిల్డ్ అయి మరి మనం మన నడవడికని బట్టే కదా మన ఇతరులకు కూడా మనము ఇంకా దేవుడు ఏం ఇమంటుండడు so what you believe you, your life will be hmm, shaped shaped on that one only kada nu edi namuthnam annadi dannu adharavuntante vakyanni man namuthnam man vakyanni naminaapudu man e vidhanga antundevudu aa vakya nirudala badrapachukul aa vruthemlo unna vakyanni batti manam mana life build cheskalanu cheptunnadu ade vidhanga devudu em cheptunnante manamu ee vakyanni man itharlaku share cheyalanu kuda cheptunnadu kada devudu మరి మనలోనే పెట్టుకొని మనమే నమ్ముకుంటాం మనమే ఉంటే మరి వేరే వాళ్ళు ఎట్లా నమ్ముతారు వాళ్ళకి ఎలా ఏ విధంగా తెలుస్తుంది మళ్ళీ దేవుడు ఇది కూడా ఆశిస్తుంది మన దగ్గర నుంచి గాడ్ వాంట్స్ యూ టు షేర్ వాట్ యు బిలీవ్ విత్ అదర్ పీపుల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఏదైతే నమ్ముతున్నాం అన్నది చాలా మంది ఏం చేస్తారంటే దేవుని నమ్ముకున్న ఇప్పుడు రీసెంట్ ఒక సాక్ష్యం కూడా విన్నా నేను ఆమె ఏం చేసింది దేవుని దగ్గర వచ్చింది బ్యాప్టిజం పొందుకుంది పొందుకొని ఏం చేసిందంటే వాళ్ళ ఆమెకు ఒక పాప కూడా ఉంటుందన్నమాట అయితే ఆ పాప రాలేనప్పుడు నమ్ముకొని మంచిగా అయిపోయి ఇంకా మొత్తం ప్రామిసెస్ కూడా తీసుకోనమాట బ్యాప్టిజన్ తీసుకుంటప్పుడు ప్రామిసెస్ కూడా తీసుకొని దేవుని నమ్ముకొని నేను దేవుని వదలను ఇంకా మంచిగా ఉంటాను నాకు దేవుడు మంచి ఇష్యూన్ చెప్పేసి నమ్ముకుందన్నమాట కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పాప మా పాప ఆ పాప చనిపోయిందన్నమాట అయితే ఇప్పుడు మన దేవుని ప్రణాళిక ఏముందన్నది దేవునికి తెలిసి దేవుడు తీసేసుకుంది మళ్ళీ అమ్మాయి తీసుకున్నానుక ఆమె ఏం చేసేసింది ఆ నమ్ముకున్న మమ్మీ ఇంకా మొత్తమే ప్రాథం చేయడం మానేసింది ఇంకా మొత్తమే ఇంకా చర్చికి కూడా అక్కడ పోవడం కానీ వాకి ఉండంగా మానేసిందిమాట అంటే ఇప్పుడు ఈమె బిలీవ్ చేసింది ఈమె సిచ్యువేషన్ అంటే సిచ్యువేషన్స్ మంచిగా ఉంటే నమ్ముకుంటా లేకపోతే మంచిగా నేను నమ్ముకోలేను ఇట్లా ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా చాలా మంది ఉన్నారనమాట అంటే నీ బిలీవ్ ఏముంది అక్కడ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ గుడ్నెస్ యు ఆర్ బిలీవ్ అంటే మనము అట్లా కాకుండా నా దేవుడే సమస్తము నేను నా కష్టాలలో కూడా నా దుఃఖంలో కూడా నా సంతోషంలో కూడా నేను దేవుని అనుసరిస్తాను అని నీ హృదయంలో నీకు దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు ఆ విధంగా నడుచుకోగలుగుతాయి ఆమె ఓన్లీ సిచువేషన్ బట్టి నేను చేసేసింది అయిపోయింది అక్కవరకే అందుకే దేవుడు మన హృదయం మన హృదయం ఎట్లా చెప్తే అట్లే నడుచు అందుకే జాగ్రత్తగా హృదయంని మనం భద్రపరచుకొని దాని విధంగా దేవుని మన హృదయంలో మన దేవుడు మన హృదయంలో ఉంటే మనము ఆ విధంగా నడుచుకుంటాం అనమాట అదే బిలీవ్ నువ్వు ఏమైతే బిలీవ్ చేసినా ఉండి స్ట్రాంగ్ గా దేవుని అది మనం ఇతరులకు కూడా షేర్ చేయాలన్నమాట ఎంతో మంది స్ట్రాంగ్ గా ఉండలేదు దేవుని నమ్ముకున్న తర్వాత కూడా దీ కాన్బి స్ట్రాంగ్ ఉండవ్ అనమాట చాలా సార్లు చూస్తూ ఉంటాం నేను కూడా చాలా మంది చూస్తాను అనమాట కానీ మరి దేవుడు మనకి అవన్నీ చూపిస్తున్న సిచ్యువేషన్స్ అంటే మనల్ని మనల్ని బలపరుస్తున్నాడు దేవుడు బలపరచడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట మళ్ళీ ఒకసారి చూడండి ప్రవర్స్ ఆ వాక్యం ధ్యాని మీకు ఇది మనం గుర్తుపెట్టుకోవాలా రాబోయే కాలంలో మనకి వాక్యాలు మళ్ళీ దేవుడు అందుకే ఈ రోజు మాట్లాడుతుంది ఈ విద్యలో పెట్టుకోమని చెప్తున్నాడు దేవుడు మనకి మనం నార్మల్ గా చెప్తున్నాము వదిలేస్తున్నాము అన్నది కాకుండా దేవుడు సిన్సియర్ మనకి చెప్తున్నాడు మాట ప్రవబ్స్ ఫోర్త్ ట్వంటీ చాప్టర్ లో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తుంది నేను ప్రవబ్స్ ఫోర్త్ చాప్టర్ ట్వంటీ థర్డ్ బస్ లో మళ్ళీ ఒకసారి నీ హృదయంలో నుండి జీవాధారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును హృదయంని మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోమనుకున్నా ఇంకా మన హృదయంలో సైతాన్ మంది చోటు తీసుకోవడానికి మనం ఛాన్స్ ఇస్తే అది కదా మళ్ళీ మనము చెప్తున్నారు దేవుడు ఈ హృదయంలో అలాంటి ఆలోచనలు ఎలాంటి పిచ్చి ఆలోచనలు రాకుండా చాలా జాగ్రత్తగా పెట్టుకోమని దేవుడు మనతో మాట్లాడతారు ఎందుకంటే హృదయమే కదా జీవాధారము హృదయంలోని దేవుడు నివచిస్తారు హృదయంలో ఇన్నిసార్లు మనం వాక్యం అందుకే మన మన మనము దేవునంటాం నువ్వే అధ్యాయంలో నా కుమారుడ నా మాటలను ఆలకింపు నా వాక్యములకు నీ చెవి యొము అని ఉన్నాడు ఎన్ని సార్లు వాక్యం మన ఉన్నాడు మరి ఈ రోజు మనతో కూడా మాట్లాడుతున్నా మనం మనం నిజ నిజంగానే అట్లున్నామా లేకపోతే వేరే వాటికిస్తున్నామా ఓన్లీ ఏదో జరిగిపోతుంది సిన్సియర్ ఉన్నా కాబట్టి జరుగుతుందండి అట్లా కాకుండా నార్మల్ గా జస్ట్ బిహేవ్ చేస్తున్నామా నీ లైఫ్ అట్లాగే పోతుందా అన్నట్టు కాకుండా దేర్ ఇస్ అ పర్పస్ లైఫ్ అనేది పర్పస్ అనేసి దేవుడు ఈ ఈట కూడా మనతో మాట్లాడుతున్నాడు ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇంకోసారి ఇక్కడ చూసుకుంటే కనుక ఫస్ట్ పీటర్ థర్డ్ చాప్టర్ ఫిఫ్టీన్త్ వర్స్ లో కూడా చూసుకుంటే చూడండి ఒకసారి ఫస్ట్ పీటర్ థర్డ్ చాప్టర్ ఫిఫ్టీన్త్ వర్స్ లో నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారి మనతో అది మాట్లాడుతున్నారు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారి మీలో ఉన్న శిక్షణను కూర్చి మిమ్మును హేతువు అటు ప్రతివానికిని సాత్వికముతోనూ భాయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీరు ఉద్యములయ్యేందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుడి ఇప్పుడు చూపండి ఇప్పుడు మనం నమ్ముకున్న వాక్యాన్ని మనం ఇతరులకు షేర్ చేయాలా షేర్ చేయాలి కదా అదే నిర్మలమైన మనస్సాక్షి కలగాలని మన సాక్షి మనము కష్టాలు చెప్పేసి వదిలేసి ఇంకా ఇది అసలు ప్రాధం కూడా అవ్వట్లేదు లేకపోతే ఇప్పుడు మనకు దేవుణ్ణి ఎందుకని నమ్ముకున్నావు ఏ విషయమై నమ్ముకున్నావు అని నువ్వు ఏమన్నా సాక్ష్యం చెప్తావు దేవునికి దేవుని విషయం ఏమన్నా సాక్ష్యం చెప్తావు ఇతరులకు ఆ విషయమే దేవుడు ఇది కూడా మాట్లాడుతుంది మనం బిలీవ్ చేస్తాం దేవుని బిలీవ్ చేసినాం మనం ఎన్ని సంవత్సరాల చోటు బిలీవ్ చేసినాం బట్ వాట్ ఈస్ దెస్ట్ మనీ యూ ఆర్ గివింగ్ ఇలాంటిది మనం ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నావు దేవుడు అని మనం చెప్పాలా కదా ఇతరులకు మనం షేర్ చేసుకోవాలి అది కూడా అదే అంటుంది దేవు దేవుడు గాడ్ వాంట్స్ టు షేర్ వాట్ యు బిలీవ్ విత్ అదర్ పీపుల్ నువ్వు ఏమన్నా నమ్ముతున్నాయో ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నావు లేదు దేవుడు మనం హృదయంలో నమ్ముకున్నప్పుడు అది మనము ఏదో విషయమై నమ్ముకోలే కదా నిజమైన దేవుడు దేవుడు మనతో మాట్లాడిన ఉద్యమంలో మనము నమ్ముకున్నాము ఆయన ఎన్నో అద్భుత రాజకీయంలో మన పట్ల చేసిన మనం అది నీ దగ్గరే పెట్టుకుంటే మనము మనం మన లైఫ్ లో నాకు కూడా దేవుడు నేను చెప్తున్నాను కదా నా లైఫ్ లో అయితే దేవుడు ఎన్నో ఎన్నో అంటే ఎన్నో ఎన్నో మిళ్ళను చేసిన నాకు రియల్లీ దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ టెస్ట్ మనీ నేనైతే చెప్పగలుగుతాయి చాలా చాలా ఇప్పుడు అంత స్టేటస్ ఏంటి నీకు నీ తీవడం చేసిన అని అట్లా అడిగినప్పుడు నువ్వు ఏ విధమైన సాక్షి నువ్వగలుగుతావు స్టేటస్ అని కాదు కదా మన సిచ్యువేషన్ అని కాదు కదా విఆర్ బిలీవింగ్ గాడ్ దట్ విఆర్ హ్యావింగ్ సమ్ హోప్ దట్ విల్ లీవ్ విత్ గాడ్ ఆఫ్టర్ సమ్ డేస్ కదా మనం లోకల్ని వదిలి వెళ్తున్నప్పుడు మనం దేవుని దేవుడు మన కోసం వస్తున్నాం అది మనల్ని ప్రేమించు అది నేను గట్టిగా బిలీవ్ చేస్తాను మనం సో ఇదే దేవుడు చెప్తున్నాడు ఈ ఈ సాక్ష్యం నువ్వు వీయగలుగుతావు ఆ దేవుడు మాట్లాడుతున్నావు నిర్మలమైన మన సాక్షి కలిగిన వారే మనము ఎట్లా అంటే మీలో ఉన్న నిరీక్షణను కూర్చి మన హోప్ ఏంటి నిరీక్షణను కూర్చి నిమ్మును హేతు అడుగు హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ అంటే భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మనము మీ ఉద్యములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి ఆ విధమైన మనసాక్షి మనము ఉండవని దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాను సో మీరు చెప్పండి ఫస్ట్ ఫస్ట్ థింగ్ దేవుడు ఏం మాట్లాడింది ఫస్ట్ మనము ఆయన మాటలకు చవియోగాల ఆయన ఆయనని మనము ఆయన మన హృదయలో బ్రదపరచుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఆయన కోసం మనం ఇతరులకు కూడా చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హృదయం ఇలా పెట్టుకోవాలనేది దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు అన్నది ఫస్ట్ నేను చెప్తున్నాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది పీపుల్ ఏం చేస్తున్నారంటే దేవుల్ బిలీవ్ ఇన్ ద సిన్సియారిటీ ఏం నమ్ముతున్నాం అన్నది కాదు అన్న మీదనే ఉంటారు కానీ వాట్ ది ఆర్ బిలీవింగ్ అవన్నీ ఏం చాలా మంది అట్లనే ఏం అర్థంగా జీవితంలో ఉంటూ ఉంటాం అనమాట మరి మనము మనం దేవుని నమ్ముకొని దేవుని నమ్ముకొని కూడా మళ్ళీ మనం ఏ విధంగా మనం ఏ విధంగా ఉంటాం ఇతరులకు సాక్షిగా ఉంటున్నామో లేదా అన్నది స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాం ఫస్ట్ మన హృదయం మనము భద్రంగా పెట్టుకోవాలని చెప్పింది ఈ రోజులలో హృదయం హృదయంలో కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ హృదయంలో కొంచెం చిన్న చిన్నది కూడా మనం తక్కువ కలిగితే మనం మనం ఎంధిస్తామో ఆ విధంగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తాం మెనీ పీపుల్ I believe that Jesus is only for the sake of God. That means their needs. Only needs to be fulfilled. That's so, why I have to say that. I have to say that, I have to say that, I have to say that, I have to say that, I have to say that, I have to say that. That's why God, I have to say that, మనకి మన హృదయం నుంచి అలా జాగ్రత్తగా పెట్టుకోమంటున్నాం మరి అలాంటి సిచువేషన్ లో మనం ఏం చేయాలి చాలా సార్లు అట్లా వస్తుంటారు మనం ఏం చేస్తాం ఏం చేయాలి చెప్పండి అట్లయితే ఎంతో మంది ఎంతో మంది అంటూనే ఉంటుంది రీసెంట్ గా కూడా ఒక ఆమె ఏ దేవుడు వద్దు ఏ దేవుడు చెప్పి ఏ దేవుడు వద్దు అని అనిడాలి ఇంకా ఆమెకు ఏ విధంగా చెప్పాలి కూడా అర్థం కాలేదు నాకు పేరెంట్ వచ్చింది స్కూల్లో ఆమె వాళ్ళ హస్బెండ్ చనిపోయిండు వన్ మంత్ అవుతుంది ఆమె వచ్చి ఇంకా చెప్తున్నా అనమాట దేవుడు నేను చెప్పినాను ఆమెకి మీ ధైర్యంగా ఉండే ఇష్టం అని ఆ పేరెంట్ కి చెప్తున్నాను అనమాట నేను అయితే సువార్త కూడా చెప్దామని అనుకున్నాను బట్ బికాజ్ నేను ఏం బిలీవ్ చేసిన దేవుడు నన్ను ఇప్పటి అంటే మనం కూడా ఇతరులకు సాక్ష్యంగా ఉండడానికి ధైర్యంగా వాళ్ళు చెప్పడానికి పెట్టిండు వాళ్ళు పెట్టినప్పుడు అది షేర్ కూడా చేసుకోవాలి దేవుడు అవకాశం కూడా ఇచ్చింది చెప్పుకోవడానికి మన అది కూడా దేవుడే ఇస్తాడు నేను కూడా ఎన్నోసార్లు అనుకున్నాను ప్రభా ఈ కారణం ఏంటి నేను what is the purpose of my life anante purpose lekunna maata asalu manannu muttichadanu kuda teliskunanu purpose is there but we should know that purpose by praying god aithe manamu baaga prarthanistha untune aa purpose nenu theli parsanu kuda tarata vakyendra sadhiche teliskunanu ananta ante vini ippudu vakyalu vintaa untanu dani batti konni konni telisindi ananta naaku koni vakyam personal ga కానీ దేవుడు మాట్లాడతడా మాట్లాడతడా అసలు మాట్లాడతడా అని అనిపిస్తూ ఉంటున్నారు నాకు కానీ దేవుడు నిజంగానే మనతో మాట్లాడతాడు వాక్యం ద్వారా అని వాక్యం మనకి ఎంత ఇంపార్టెంట్ అన్నది నేను తెలుసుకున్నాను దాని తర్వాత వాక్యం నేను అసలు దేవుడు వాక్యం ఉదయం వాక్యం ఎలా మాట్లాడతానని కూడా తెలుసుకున్నాను అనమాట అయితే ఇప్పుడు ఈ అవకాశం కూడా దేవుడే ఇచ్చింది మళ్ళీ మనకి షేర్ చేసుకోవడానికి తన తువాతిని మళ్ళీ మన తన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఉద్దేశం మనం ఆయన ఆదించడం వల్ల సో వాటిని ఇంత లెక్క అందజేయమని మనకి దేవుడు ఎన్నో వా ఎన్నో సార్లు మన వాక్యం ద్వారా మనతో హెచ్చరిస్తున్నాడు డైరెక్ట్ గా మనము మనం దేవుడు చూడలేము కాబట్టి వాక్యం ద్వారా మనకి వాక్యం ఇచ్చిండు ఎంతో ఇంత ధన్యత ఇది మనకి ఇచ్చిండు నిజంగానే ఎప్పుడు ఆలోచన చేసే వాక్యమే లేకపోతే నిజంగా మేము అసలు నేను ఈ దేవునితో ఎలా దేవుడు మాట్లాడు నేను ఎట్లా తెలుసు నాకు అసలు నేను ఎలా మాట్లాడుతుండే అని ఎక్కువగా నేను షాక్ అయిపోతూ ఉంట నిజంగానే వాక్యం ఉంది ఉంది కాబట్టి జీవించగలుగుతున్నాము హ్యాపీగా ఉండగలుగుతున్నాను అయితే అది హృదయంలో మనం మన హృదయలో భద్రపరచుకోమని దేవుడు చెప్తున్నాం ఒకవేళ జరిగినా కూడా అది మన హృదయలో లేకపోతే వేస్టే కదా అది వాక్యం అంటే దేవుడు మాట్లాడుతా ఉన్నాడు అది మాట్లాడుతూనే ఉంటుంటే నువ్వు శ్రద్ధ పెట్టకపోతే మరి దేవుడు ఎట్లా ఎట్లా చెప్పింది నీకు అర్థమవుతుంది అది కూడా తెలిసిందనమాట చూడండి మనం అందుకే దేవుడు ఫస్ట్ మన ఇదే మాట్లాడుతుంది మన హృదయం అంటే జాగ్రత్తగా పెట్టుకోమంటుంది వాట్ ని क्वेश्चन ఏంటి అంటే డస్ ఇట్ మ్యాటర్ వాట్ యు బిలీవ్ అండ్ ఫస్ట్ क्वेश्चन మీకు మనకు దేవుడు ఏమంటుంది డస్ ఇట్ మ్యాటర్ వాట్ యు బిలీవ్ ఇన్ yes it will matter అంటే నువ్వు ఏ నమ్ముతున్నావు అనేది చాలా నమ్మకం వేరే నమ్ముతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ అది ఏ కారణం చేత నమ్ముతున్నావు ఇప్పుడు నువ్వు ఏ కారణం చేత దేవుణ్ణి నమ్ముతున్నావు ఇట్లా స్వాత చెప్పటోనది చాలా ఇంపార్టెంట్ చాలా మంది కారణం లేకుండా ఉంటే మనంట్లా చేస్తే ప్రతి ఒక్కరికి ఉంటది ఆ కారణం మనకి కొనుకొన్ని కారణన చేత వాళ్ళు నమ్ముతారు కానీ ఇక్కడ దేవుడు మనతో అది స్పష్టంగా మాట హృదయం హృదయంలో ఫస్ట్ నమ్మాలి దేవుణ్ణి మనం మన ఎప్పుడో అయితే వాక్యం చదువుతావు వాక్యం చదివినప్పుడు అర్థమైనా కాకపోయినా మరి మనము లాభం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ ఫస్ట్ అయితే మన దేవుడు వాక్యం చదివినప్పుడు మనకు అర్థం కాదు అసలు ముందు నార్మల్లీ వీఆర్ రీడింగ్ కానీ అట్లాగైనా కూడా మనం చదువుతూనే ఉండాలని దేవుడు మాట్లాడండి ఎప్పుడు ఎప్పుడు నువ్వు అయితే ఆత్మ మన ఆత్మ మన ఆత్మీయ నేత్ర మన ఆత్మీయ చెవులు కానీ ఆత్మీయ కనులు ఇవ్వబడతాయో అప్పుడు అది వాక్యం మన విద్యలో డైరెక్ట్ పోతుంది అప్పుడే మనము ఆ మనం కంట్రోల్లో పెట్టుకోగలుగుతాము అప్పుడే నువ్వు ఏం బిలీవ్ చేస్తున్నావు దేవుని కోసం ఏ విధమైన సాక్ష్యంగా కలిగి ఉంటావు అన్నది దేవుడు మనం నేర్పిస్తాం మనం ఇతరులకు గట్టి అంటే గట్టి సాక్షిగా ఉండగలుగుతాం మనం దేవుని నమ్ముకొని మనం ఏం సాక్ష్యం లేకుండా నువ్వు చెప్పకపోతే మనము మన లైఫ్ నితలకు చూపించకపోతే చెప్పకపోతే ఇక లాభం ఏం లేదు అది దేవుడు మనతో మాట్లాడింది ఇప్పుడే మాట్లాడింది దేవుడు అంటుంది వాక్యం ద్వారా వాక్యం చదువుతారు వీళ్ళ వాక్యం కానీ చాలా వాక్యం చదువుతారు అది అర్థం కాకుండా అట్లనే ఉండిపోతుంది బట్ అది ట్రస్ట్ చేయాలన్నమాట అది విని మనం దాని ప్రకారం నడుచుకోవాలి నేను చెప్తుంది ఇప్పుడు చాలా మంది పీపుల్ వాళ్ళు నమ్ముతారు చాలా మంది అంటే ఇప్పుడు మనలో కూడా చాలా మంది సిచ్యువేషన్ బట్టి చేస్తున్నారు నేను అనుకుంటున్నాను చాలా మంది అందుకే దేవుడి వాక్యం ఉంటే నేను కూడా అంటున్నాను అందులో నేను కూడా వీ హ్యావ్ టు బిలీవ్ అవుట్ ద సిచ్యువేషన్ అంటే సిచ్యువేషన్ బట్టి నమ్మకం నమ్ముకుంటూ పోవాలన్నట్లేదు అట్లా రెండు రకాల మనుషులు ఉంటారు కొంతమంది ఏ విధమైన నమ్మకాలు పెట్టుకుంటారు అంటే సిచ్యువేషన్ బట్టి నమ్మడం దేవుణ్ణి కొద్ది ఏ నమ్మినా ఏ నడపలు సిన్సియర్ ఉంటుంది వాళ్ళు అట్లా అట్లా కాదని దేవుడు అదే అంటున్నాడు మనం ఏదైతే నమ్ముతున్నాం అనేది దేవుని వాక్యంలో ఏదైతే నమ్ముతున్నాను అది అది బట్టి నమ్మకం మన ఉద్యానలో ఉంటేనే కానీ ఇతరులకు మనము షేర్ చేయగలుగుతాం అనమాట సో అందుకే ఇది ఇది ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి ఇక్కడ ప్రవబ్స్ ట్వంటీ నైన్ లో కూడా మళ్ళీ కూడా రిపీట్ చేశాను ట్వంటీ నైన్త్ ఎయిటీన్త్ లో చూడండి మళ్ళీ కూడా చదువుతాను నేను అది దేవక్తి లేనిలా జనులు కట్టులేక తిరుగుదురు ఇది కూడా దేవుడు అనుకుంది దే అంటే ఆయన మీద వేర్ దెర్ ఈజ్ నో విషన్ ద పీపుల్ పెరిషర్ అంటే నీకు బిలీవ్ లేకపోయినా నీ నీకు విజన్ అని దేవుని మీద అది లేకపోతే వాళ్ళు ఏమంటారు దేవుడి పరీష్ అనమాట అంటే వాళ్ళు ఉండరు లోకంలో అనమాట బట్ హీ దట్ కీపె ద లో హ్యాపీ ఈసీ అని ఇక్కడ వాఖ్యలు రాసింది ఇక్కడ మళ్ళీ ఇంగ్లీష్ లో చూడండి మళ్ళీ ఎవరైతే బిలీవ్ లేకుండా ధర్మాశాస్త్రం నీకు నీకు అది అర్థం కాకపోతే ఒకవేళ నీ చెవులు కానీ నీ కళ్ళు కానీ దాని దాని పట్ల విజన్ లేకపోతే మనం ఏం చెప్తామంటే దేవుళ్ళ పరిషన్ ఉంది ఇక్కడ వాళ్ళు అసలు కట్టులేక తిరుగుదరు అనమాట వాళ్ళు వెళ్ళి అసలు ఉన్న ఉండర్ అనమాట దేవుల్ గో అవే ఫ్రమ్ ద లాడ్ అనమాట ద డోంట్ హ్యావ్ ఇన్ లైఫ్ అనమాట మరి మనం ఇంత జాగ్రత్తగా ఉండాలి ఇది చూడండి మీరు నాకు దేవుడు మాట్లాడుతా ఉన్నాడు చెప్తున్నాను నేను కూడా ధ్యానిస్తూనే ఉన్నాను ఈ వాక్యాన్ని ఈ సాక్ష్యం అన్ని ఉన్న తర్వాత కూడా నా లైఫ్ లో కూడా దేవుడు ఎన్నో అద్భుత రాజకాలు చేసిన అసలు నేను చెప్పాలంటే ఇంకా Even though there is a chance 2019 time over the past few months. Recent was already an explanation, but there may be some holiness from most of us, did not know même, we wereеди by God and by this other people I helped with you and just No, how much was based on everything. What happened to me to them was to suffer from another judge. If I'm asking anyone whether it is not God's will, they cannot give me anything. ఇది కూడా మనం నమ్ముకో తెలుసుకోవాలి కదా ఇప్పుడు చాలా మంది అవసరానికి మనం అడుగుతాం ఇతరులకు అడిగినప్పుడు అది కూడా దేవుడు చెప్తాముంటున్నారు వారి ద్వారా మనకు అందుతుంది అని కూడా నేను తెలుసుకున్నాను అనమాట ఎవరి ద్వారా నుంచి రావాలి ఎవరు దేవుడు ప్రేరేపిస్తా ఉండడు మనతో మాట్లాడతారు అంటే ఇప్పుడు నీ హృదయం నీ హృదయం నుంచి ఎట్లా అంటే ఆలోచన చేస్తుంది దేవుని దేవుణ్ణి ఆలోచన కలిగి దేవుణ్ణి అన్ని కలిగి ఆయన వాక్యంలో ఉంటే నీకు అన్ని అట్లాంటివి అదే విచ్చలవిడ ఉందనుకో విచ్చలవిడగానే ఉంటుంది నాకు అర్థమైంది హృదయం దేవుడు అందుకే స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు దాని విషయంలో మనకి మళ్ళీ నువ్వు నీకు జరిగింది నువ్వు నమ్ముతున్నది ఇతరులకు కూడా దేవుడు మాట్లాడు సాక్ష్యం ఇవ్వాలని చెప్పి కూడా సో సో నేను ఏమంటున్నా అంటే గాడ్ ఇస్ స్పీకింగ్ టు అస్ టూడెంట్ మనము గట్టిగా బిలీవ్ చేయాలి దేవుడిని ఏదో ఉత్పత్తి అని నమ్మకం బట్టి ఓన్లీ జీవితం గడిచిపోతుంది కదా ఇట్లా అయిపోతుంది కదా అని కాకుండా మనము వీ షుడ్ బిలీవ్ గాడ్ ఓకే ఓన్ హార్ట్స్ అండ్ ది షుడ్ కీప్ అవర్ హార్ట్ అని ప్రాపర్ గా అనమాట స్ట్రాంగ్ గా దేవుడిని హృదయంలో విధంగా నమ్ముతున్నాం అన్నది అలా మనం మనం స్ట్రాంగ్ ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉంది ఎప్పుడైతే నువ్వు ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటామో ఆవి అప్పుడే కానీ దేవుడు మన మనలో మన ప్రార్థన కానీ ఏదన్నా కూడా దేవుడు మనం విభినాండి మళ్ళీ ఫోర్త్ ఫోర్త్ చాప్టర్ ట్వంటీ చూసుకుంటే ఈ ట్వంటీ థర్డ్ ముందు అవుతున్నాను నేను నా కుమారుడ నా మాటలను ఆలకింపు నా వాక్యములకు నీ చెవి యుగము చూడండి ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది దేవుడు అంటే దేవుడు మాటలకు ఆలకించాలన్నమాట మళ్ళీ విని కూడా వాక్యం విని కూడా విని కూడా అదేదో వదిలేసి మళ్ళీ వేరే వద్ద నువ్వు ఈ వాక్యాన్ని ధ్యానం చేయకపోతే దేవుడినితో ఏం మాట్లాడుతున్నది నీ హృదయం ఎట్లుంటుంది అన్నది మనము ఉండలేమన్నమాట అందుకే దేవుడు స్పష్టంగా ఇంతసారి చెప్పినాక కూడా ఒక ఒక స్టూడెంట్ ఇప్పుడు స్టూడెంట్ కానీ పిల్లలకైనా మన పిల్లలకి ఎవరికైనా చెప్పినా కూడా ఒకసారి చెప్తాను ఉంచం వినప్పుడు మనం ఏమి చిరాగా పడుకోవాలి విద్యడం కానీ తిట్టడం ఇంకా ఏదోది అట్లా అనుకుంటాము మరి దేవుని మాట వినప్పుడు దేవుని కోసం దేవుని వాక్యానికి మనం చెయ్యో మరి దేవుడు మనం ఎన్నిసార్లు పని చేయాలి మనం చేసిన దేవుడు చేయలేదు దేవుడు చేయలేము మనకి ఇంకా ప్రేమ శాశ్వతం ప్రేమతోని ఓపికతోని అంత ఓపికతోని మన కోసం చూస్తూనే ఉన్నాడు మళ్ళీ చెప్తూనే ఉన్నాడు మళ్ళీ దేవుడు మళ్ళీ మన మనకి హెచ్చరిస్తూనే ఉంటాడు మాట్లాడతాడు సేవకుల ద్వారా మాట్లాడుతుంటాడు ఇతరుల ద్వారా మనం దేవుడు మాట్లాడుతున్నప్పుడు అట్లా మాట్లాడుతున్నా కూడా గ్రహించుకోకుండా మనము ఉండ ఉంటాం అట్లా కూడా సార్లు జరుగుతూనే ఉంది నేను చూసిన చాలాసార్లు మనకి దేవుడు మాట్లాడుతుంటే కూడా ఇది తీసేసుకుంటూ ఉంటాం చేస్తూ ఉంటాం కానీ దేవుడు అదే స్పష్టంగా చెప్తున్నా మనకి మనం చేయడం జరగదాం నీ కన్నులే ఎదుట నుండి వాటిని తొలగ నీ అందుకే ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్న దాని ప్రకారం మన మనం వాక్యం చేయేటప్పుడు కానీ వాక్యం వేయటప్పుడు కానీ మనము మన కళ్ళను దాన్ని ఎదుట తీయకుండా దాన్ని జాగ్రత్తగా వినాలన్నమాట నీ హృదయం వాటిని భద్రపరచుకోమని మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నంతేమో మాట్లాడుతున్నాం మనం హృదయంలో పెట్టుకోమని చెప్తున్నాడు మొత్తం నీ హృదయంలో ఇప్పుడు ఎవరి కోసం ఏదైతే అదే ఉంటుంది కదా ఓ ఎగ్జామ్స్ ఉంటే చేస్తాం మనం ఎగ్జామ్స్ పెట్టుకొని పెట్టుకొని ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ అయిపోయాక తీసేస్తుంది దాంట్లో మొత్తం వాటిని ఇప్పుడు లైఫ్ కూడా మనకు ఇప్పుడు ఎగ్జామ్ లాగనే కదా గివెన్ అస్ ఇన్ దిస్ వరల్డ్ అంటే ఈ లోకాలు వచ్చినప్పుడు అన్ని ఎగ్జామ్ లాగా ప్రయోజనం రేస్ అనమాట మన రేస్ మనం మళ్ళీ ఇవన్నీ ఇవన్నీ ఒక ఇన్స్ట్రక్షన్స్ లాగా ఇవన్నీ ఒక జీవం ఈ వాక్యం అంటే మనకి ఇచ్చింది మన ఆయన గైడ్ చేస్తూనే ఉన్నాడు మళ్ళీ ఆయన గైడ్ చేస్తున్నందుకే కదా మనం ఈరోజు ఒకవేళ గైడ్ చేయకపోతే ఈ వాక్యం లేకపోతే మనం నిజంగానే సైతాందారులో పోయి ఇంకా నరకంలో పోయి నరకంలోనే ఉంటుంటుంది అట్లా జరగకుండా మనల్ని ఎంతో ప్రేమించి ఈ వాక్యాన్ని మనకి ఇచ్చి వాక్యం దాన్ని మళ్ళీ మనకి అర్థమయ్యేలాగా ఈ వాక్యాన్ని మన మనతో మాట్లాడి అది అది నేను ఎందుకోసం చెప్తున్నా అంటే దేవుడు ఏ విధ ఎందుకోసం కూడా మనం చెప్తున్నాం అంటే వాక్యాన్ని దొరికి చూడండి ఇరవై ఫోర్త్ చాప్టర్ ట్వంటీ టూ క్రౌడ్స్ ఫోర్త్ ట్వంటీ లో మళ్ళీ దొరికిన వారికి అవి జీవమును ఈ వాక్యం దొరికిన వారికి అవి అవి జీవమును వారి సర్వ ఆరోగ్యమును ఇచ్చిన చూడండి ఇవే మనకి ఆరోగ్యం అనమాట ఇది జీవం వస్తుంది మనకి ఆరోగ్యం వస్తుంది లేకపోతే నీకు దేవ మొత్తం చెంచుల ఏదో అర్థంగానే జీవితం లాగు ఉండి అసలు ఒక మీనింగ్ లెస్ గా ఉండిపోతుంది అనమాట హ్యావ్ దిస్ వర్డ్ ఇన్ అవర్ హార్ట్ దెన్ ఓన్లీ వీ కెన్ హ్యావ్ ద గుడ్ హెల్త్ అనమాట ఇప్పుడు అది ఇంగ్లీష్ లో కూడా ఉంది ఫర్ డే అర్ లైఫ్ అండ్ దోస్ దట్ ఫైన్ దెన్ అండ్ హెల్త్ టు ఆల్ దర్ ఫ్లెష్ ఇంత ఈ వాక్యని భద్రపంచుకోమను మనం విన్న వాక్యం నిజంగా ఎంతమందికి ఇన్ని వాక్యాల గుర్తు దేవుడు చెప్తున్నా మనకి ఇవన్నీ వాక్యాన్ని మన విధంగా భద్రపరచుకోమని అన్ని చదివి కూడా బైబిల్ మొత్తం నువ్వు నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివి కూడా ఏ వాక్యం ఎక్కడ గుర్తుపెట్టుకోలేము కానీ మీనింగ్ మనం గుర్తుపెట్టుకోకుండా అవి నీ విధలేకపోతే ఇంకా నువ్వేం నువ్వు దేవుని నమ్ముకొని కూడా బిలీవ్ చేసి కూడా ఏం లేదు నువ్వు ఏ విధమైన ప్రూఫ్ చూపిస్తాం మన ఇతరులకు మనం ఏ విధమైన ప్రూఫ్ దొరికగలుగుతాం అమ్మా దేవుడు అందుకే ట్వంటీ థర్డ్ వర్ష నీ హృదయంలో నుండి జీవాదారులు బయలుదేరు కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోము అని చెప్తున్నాడు స్పష్టంగా కీప్ దై హార్ట్ విత్ ఆల్ రిలీజియన్స్ ఫర్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్ ఎవ్రీ ఇష్యూ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గోయింగ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ యూ ఆర్ సేయింగ్ ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ అవర్ హార్ట్ ఓన్లీ దేవు గారు నుండి అన్ని వస్తాయి మన హృదయంలో మన మాట అంత సో నేనైతే ఈ రోజు ఈ వాక్యం ఇక్కడ వరకు చెప్పి ముగించాలని అనుకున్నాను సో మళ్ళీ మనం ఒకసారి ప్రార్థన చేసుకుందాం మనం ఎంతమంది దేవుని వాక్యం వాక్యాన్ని బిలీవ్ చేస్తున్నాము చేస్తున్నాం మళ్ళీ నార్మల్ గా అట్లనే ఉండిపోయిందా వాట్ ఈజ్ స్ట్రాంగ్ బిలీవ్ అబౌట్ గాడ్ అండ్ నిజంగా నువ్వు వృధా పెట్టుకున్నావు నార్మల్ గా ఇట్లా నమ్ముకున్నా అది దేవుని మనం అడుగుదాం ప్రభావా మళ్ళీ మీ యొక్క వాక్యాన్ని వృధా బద్రపరిచిన నేతలకు షేర్ చేసేలా నాకు సాయం చేయమని మరొకసారి మనము దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను ఈ వాక్యం ముగించుకుందాం ప్రార్థన చేసుకొని ముగిందాము ప్రార్థనా స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా కృపా కనిక రంగుల దేవా ఏసీ యాతండి వాక్యం ధర మాతో మాట్లాడుకోవడం మీకు లెక్కలింగ్ వీలాది వంధనాలు స్థుతి స్థూత చేస్తున్నీ ప్రభాతండి మరి ప్రభాతం మా కనులను కానీ ప్రభావ శివుని కాని మా ఆత్మ నేతల నుంచి ఆత్మ చేయాలని దీపాన్ని మీ యొక్క వాక్యం అడిగింది ప్రభాతం భద్రపరచుకోవాలి ప్రభావతం అవును ప్రభాతాన్ని మా వృధా నుంచి వచ్చే ప్రతిదీ కూడా ప్రభాతం అయితే బిలీవ్ చేస్తున్నాం దాన్ని బట్టి మనం బయటకు వస్తున్నాయి ప్రభావం ప్రవర్తిస్తున్నాం తల్లి దాన్ని బట్టి మేము నేర్చుకున్నాం ప్రభా ప్రభావ మళ్ళీ అవి జీవదాలుగా ఉన్నప్పుడు ప్రభాతం అనుభవించు ప్రభాతాన్ని మా బట్టి మేము నమ్ముకోకుండా ప్రభాతాన్ని పూర్తి మార్చుకుంటే ప్రభావే హోప్ ఆన్ ప్రభాతం అని ప్రభా మాకు నిత్యజీవ అను ప్రభావం నమ్మించు ప్రభావ ఆ వాక్యం నమ్మి ఇతరులకు కూడా చెప్పేటప్పుడు for హోప్ ఫర్ ఆఫ్టర్ దిస్ టెంపరీ లైఫ్ అని చెప్పి నేను నమ్మాలి ప్రభావ ఏసియా మీరు వచ్చే అక్కడ త్వరలో ఉంది ప్రభా అక్కడ సిద్ధపడాలి ప్రభావ ఇతరులకు మీ వాక్యం షేర్ చేయాలని స్ట్రాంగ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ తో స్ట్రాంగ్ బిలీఫ్ తో ప్రభాతం చెప్పాలి కదా ప్రభావ విన్న వాక్యాన్ని సైతం ఎత్తుకోకుండా ప్రభాతాన్ని మీకు కాపు మరుగుదల భద్రపరచండి ప్రభాతం ప్రభావ వాక్యాన్ని నిరంతరంగా ఆశ్వాదించండి ప్రభాతం ఏసియా ప్రభాతం వచ్చిన ప్రతి గిన్నెలు ఆకం ఉంచుకొని ప్రభాతం చిన్న ప్రార్థన ఏ స్థితిస్తూ నా మొన్న ప్రార్థిస్తున్నాను నా తండ్రి భు వారి కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కుడి ఉన్న మన కుటుంబాలకు మనకు సదాకాలం తోడయ్యండి నడిపించును కాక ఆమెన్ అందరికీ వందనాలు సిస్టర్ రైజరాడ్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును కాక అందరికీ ప్రైజ్ లో బదర్శన్ లో